సమస్యలు వ్రాయండి అని చెప్తూ మీ పర్సనల్ సమస్యలు రాయటానికి ఎందుకు రాయాలి ఈయనవడు మనం అడుగుతే మనం ఎందుకు చెప్పాలనే ఒక తత్వం ఉంటుంది కాబట్టి పర్సనల్ సమస్యలు రాయకండి దేశానికి సంబంధించి మీకున్న అవగాహన మేరకు ఏ సమస్యలు అనుకుంటున్నారో ఆ సమస్యల గురించి వ్రాయండి అని చెప్ప నేను చెప్పడం జరిగింది మీరు రాశారు సరే మనం కూడా కాస్త వాటిని మనం డిస్కస్ చేశాం ఈ స్లైడ్ అయిన వెంటనే వన్ ఓ క్లాక్ అయింది భోజనాలకు టెన్షన్ పడక ఇప్పుడు మీరు వాట్ ఈజ్ యువర్ నేచర్ అని అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఇన్ని ఆలోచనలు మనపై ఏ ప్రభావాన్ని కలిగించాయి ఈ క్షణంలో అన్నది ఆలోచించటం మీ నేచర్ కావాలి ఒక చిన్న ఉదాహరణతో సెషన్ ముగిస్తాను ఏంటంటే ఒక శిల తీసుకుని శిల్పం కింద చెక్కటానికి పూనుకుంటే మొట్టమొదటి దెబ్బకే అది శిల్పంగా మారదు వందల వేల దెబ్బలు దానికి తగిలిన తర్వాత అనవసరమైనవి తీసేసిన తర్వాత మిగిలిన అందాలే మనకు శిల్పంగా కనబడతాయి ఎన్ని అనుభవాలు ఎంత నేర్చుకోవాలి ఎంత చదవాలి ఎంత గమనించాలి అప్పుడు మనం మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మారతాము అది శిక్షణ యొక్క ఉద్దేశము రైట్ థ్యాంక్ యూ టూ ఓ క్లాక్ షార్ట్ వీ విల్